భ్యో నమరి ఓ శృతిస్మృతిపరాణానామాలయం కరుణాయం నమాభగత్పాదశంకరంకరీ హింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరైు దయాభూతేష్లో మాపలం సాధుకు ఎవరైతే ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకుని మనకు కృతార్థనం కావాలి అని అనుకుంటారో అటువంటి సాధకులు ఎక్కువ మంది అలా అనుకోరు చాలామంది అలా అనుకోరు చాలామంది డబ్బు సంపాదించే హడావిల్లో ఉంటారు భోగాలను అనుభవించే హడావిలో ఉంటారు అయితే ఈ డబ్బు సంపాదించేప్పుడు భోగాలను అనుభవించేప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అదేమంత సరళమైన విషయం కాదు అదేమి తేలిక కాదు డబ్బు సంపాదించడం అని తేలిక కాదు ఖర్చు పెట్టడం తేలిక సో సంసారంలో అనేకములైన ఒత్తిడులను ఆటంకములను ఆపదలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉదాహరణకు మీరు ఏదైనా ఒక స్టాకులో డబ్బు పెట్టారనుకోండి కుదువు పెట్టారనుకోండి ఆ స్టాక్ డౌన్ అయిపోయిందనుకోండి అది ఒక ఆపద కింద పరిణమించవచ్చు కూడా నేను ఎరువును మిలియన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపద ఉన్నవాళ్ళు నైన్ లెవెన్ అటాక్ అయినప్పుడు మొన్నాడు స్టాక్స్ డౌన్ అయిపోయి బాగా డౌన్ అయిపోయి వాళ్ళ మిలియన్స్ అన్నీ కూడా అంతర్ధానం అయిపోయి అలాగే ఎండ్రాన్ అనే ఒక ఎనర్జీ కంపెనీ ఉంది ఈ నైన్ లెవెన్కి ముందు అమెరికాలో దాంట్లో స్టాక్స్ మన సత్యం స్టాక్స్ లాగా సత్యం కంప్యూటర్స్ స్టాక్స్ లా అది ఓవర్ నైట్ వెయ్యి రూపాయల స్టాక్ అరవై పైసలకు వచ్చేస్తుంది అంటే కాగితం అంత నిలువు కూడా ఉండదు అన్నమాట అలా పడిపోతాయి ఆ స్టాక్స్ లో పొదువు పెట్టుకున్న వాళ్ళ జీవితాలు అల్ల ఆపదలు కాబట్టి సంసారంలో చాలా ఒత్తిళ్లు ఆపదలు ఆటంకములు ఉంటాయి అందుకోసం జనులు ఏం చేస్తారంటే దేవాలయాలకి మఠాలకి స్వామీజీల దగ్గరికి పరుగులు తీస్తూ సంసారంలో వచ్చే ఆపదలను ఎదుర్కోవడం కోసం స్వామీజీ కనపడితే అడుగుతారు మాకు దీని ఉపాయం మీరు ఏదైనా చెప్పగలరా అని అడుగుతారు దేనికిరా ఉపాయం అంటే ఏదో మా అబ్బాయికి వేస్తారాలేదనో లేకపోతే పెళ్ళివ్వలేదునో పెళ్ళయ్యే ఉపాయం ఏదైనా పీత కష్టాలు పీతమే అని చెరువులో సాగుతూ ఉంటుంది అలాగే ఎవరి కష్టాలు పడి దానికి సంబంధించిన ఉపాయం ఏదైనా చెప్పగలరా అని అడుగుతారు ఆ అడిగిన సందర్భంలో చూడు నువ్వు ఏదైతే కష్టం అనుకుంటున్నావో అది అసలు కష్టమే కాదు అని మనం చెప్పామనుకోండి వాళ్ళు ఒప్పుకోరు కష్టం కాకపోవడం ఏంటండి అనుభవించేది మేము మీద ఆ కష్టమేమో మాకు తెలుస్తున్నా మీకు తెలుస్తున్నా కష్టమే కాదంటారేది అంటారు కాదండి మీరు మీరు ఆలోచించండి మీరు ఉన్న పరిస్థితిని స్వీకరించారనుకోండి యాక్సెప్ట్ సపోజ్ యూ యాక్సెప్టెడ్ అది కష్టమే కాకుండా పోతుంది కదా అని నేను అన్నాను అనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తారేమిటండి ఆ పరిస్థితి మాకు అనుకూలంగా మలుచుకునే ఉపాయం ఏదైనా చెప్తారేమో మేము వస్తే మీరు మాకు ఇలాంటి మెట్ట వేదాంతం బోధిస్తున్నారేమిటి అంటారు అంతే తప్ప జగత్తు యొక్క స్వరూప స్వభావాలను మానవుల యొక్క జీవితమును ఈశ్వర తత్వమును మనం శోధించాలి తెలుసుకోవాలి ఈ చిన్న చిన్న ఇబ్బందులు అవి ఇబ్బందులే కావాలసా ఆలోచిస్తే అని ఇంత లోతుగా ఆలోచించారు ఆ విధంగా ఆలోచించే స్వభావం కలిగిన సాధకులు ఎవరో కొద్దిమంది ఉంటారు మీ పెద్దలు వీళ్ళకి హృదయంలో ఒక యుద్ధం ఒక సంగ్రామం చెలరేగితూ ఉంటుంది దీన్ని అంతఃసంగ్రామము అని అంటారు ఈ హృదయంలో చెలరేగే సంగ్రామం యుద్ధం ఏమిటంటే సో మామక పాండవాశ్య మామకా అంటే మే మే మే ే రకంతి నాది నాది నాది నేను నాది మమంక మమకార అహంకారము అది మామకార ఆ సంకల్పములు దానికి సంబంధించిన వాసనలు సంకల్పములు పాండవ పాండు అంటే జల్లధనం సత్వగుణం నేను నాది అనేది మిక్ష అది అజ్ఞానము కేవలము జ్ఞానమే ప్రధానమైనది ఆత్మస్వరూపము సర్వాత్మభావం ఉండాలి అందరినీ ఆత్మదృష్టితో మనం దర్శించాలి అనేటువంటి ఈ జ్ఞానం ఏదైతే కలదో ఇది పాండవాహ ఈ మామకాహ పాండవాహ ఈ యుద్ధం అనాది కాలం నుంచి జరుగుతూనే ఉన్నది దీన్ని అంతఃసంగ్రామము అంటారు ప్రతి పురాణంలో ప్రారంభంలోనే దేవతలు రాక్షసులు యుద్ధం అంటారు ఈ యుద్ధానికి అది ప్రతీక అంతేగాని అలా అస్తమము వాళ్ళు అలా కొట్టేసుకుంటూ అంటే అసూ సంపద మనం చెప్పబోతున్నాము దేవ దేవతలు అంటే దైవీ సంపద మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము ఈ ఈ యుద్ధం ప్రతి మానవ హృదయంలోనూ నడుస్తూ ఉంటుంది ఈ సంగ్రామాన్ని బేసిస్గా ఈ దైవీ సంపద ఆసు సంపద అనే విభాగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మన ముందు ప్రస్తావిస్తూ ఉన్నారు దీని ప్రస్తావన యొక్క తాత్పర్యమే అనగా మన ఓటు దైవీ సంపద వైపు వేస్తూ ఉండాలి మన ఆసు సంపదకు ఓటు వేయరాదు ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడోసారి వస్తాయి వచ్చినప్పుడు జనాలు ఒక దుష్టుడికి ఓటు వేస్తే తప్ప వస్తారు దానివల్ల అందరూ నష్టపోతారు అలా చేయకూడదు మనం ఓటు వేసామంటే యోగ్యమైన వాడికి ప్రజాసేవ చేసేవాడికి స్వార్థం లేనివాడికి ఓటు వేయాలి కానీ ఈ ఈ స్వార్థ పరులకు ధన సంపాదనయే ప్రధానంగా కలవారికి ప్రజాసేవ అనే దృష్టి కూడా సుఖరాములు అయినటువంటి వాళ్ళకి ప్రజలకి ద్రోహం చేసేటువంటి వాళ్ళకి మనం ఓటు వేయకూడదు అది మన దోషం అలాగే ఓటు వేస్తే కాబట్టి అటువంటి ఓటు హక్కు మీకు ఉన్నది అలాగే ఇక్కడ కూడా ఈ అంతఃంగ్రామంలో మీరు ఏ పక్షాన నిలబడతారు అన్నది మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ ఈ లక్షణాలను మీరు అభ్యాసం చేసినట్లయితే మీ ఓటు దైవీ సంపద వైపు పడింది దానికి భిన్నంగా ఈ క్రింది లక్షణాలను కనుక మీరు పరశు అలాట్నిస్ మీరు చేపట్టినట్లయితే మీ ఓటు ఆసురు అసురులకు వేసినట్లుతుంది జాగ్రత్త అని అది టాపిక్ దాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము దీంట్లో ఈ దైవీ సంపదలో దృష్టి కింద సత్యము అక్రోధము అంటే కోపం క్రోధము లేకుండా త్యాగము శాంతి అపైసునము అంటే పైసనము అంటే కొండెములు చెప్పుట అటువంటి దోషము లేకుండా భూతముల ఎందు దయ భూతములు అంటే ప్రాణులు ప్రాణుల ఎందు దయ కలిగి ఉండడము అలోలుత్వం అంటే భోగసన్ భోగముల యొక్క సన్నిధిలో మనస్సు వికారము లేకుండా ఉండడము అంతవరకు వచ్చాము తర్వాత మార్గవం అది కూడా అయిపోయినట్టుంది మెత్తని హృదయం కలిగి ఉండాలి కొంచెం మెత్తదనం ఉండాలి దీని మీద నేను ఏదో కొంత కవితాధారంలో కూడా చెప్పినట్టు గుర్తొస్తుంది సో హృదయంలో మృదుత్వం ఉండాలి మృదుత్వం లేకుండా కర్కషంగా ఉండకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా శ్రీకాకుళక చిలుకంట బటర్ఫ్లై గదిలోకి వచ్చింది అనుకోండి అది బయటికి వెళ్ళడానికి దారి తెలియక ఇబ్బంది పడుతోంది అనుకోండి ఉన్నవాడు ఏం చేస్తాడు అది ఏ పుస్తకం మీదో వాలినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా పుస్తకాన్ని తీసుకెళ్ళి కదిలితే మళ్ళీ ఎగురుతుంది అది ఎగరకుండా జాగ్రత్తగా పిల్లిలాగా బయటికి తీసుకువెళ్ళి అక్కడ దాన్ని విదిలేసి కలిపేసుకుంటారు అప్పుడు అది ఫ్రీగా పోతుంది అంటే అది దారి తెలుసుకోలేక ఇబ్బంది పడుతుంది అనమాట ఆ గాజు తులుపులని వాటిని గుద్దుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా ఇది పెట్టడం అది మృదుత్వం ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా చేమైనా దోమైనా కనబడితే దాన్ని స్క్వాటింగ్ అనేది ఏదో చేత్తో ఏదో పట్టుకుని స్కాటింగ్ ఏమంటారు నన్ను స్కాటింగ్ ఎస్పీయా ఎస్పీ స్క్వాటింగ్ కాదు స్క్వాటింగ్ అంటే అర్థం వేరు ఎస్పీ స్కాట్ చేస్తారు దాన్ని ఇలా కొట్టేసి పక్కన బాధిస్తారు ఏదో ఫీల్ అసలు ఆ మృదుత్వం ఉండదు ఆ నెగిటివ్ క్వాలిటీ అది పాజిటివ్ క్వాలిటీ అలాగే కొంతమంది నడిచి వెళ్తున్నప్పుడు కూడా చెట్టు కొమ్మ కనబడితే యూజ్ ఎంత దుష్టత్వం అంటే ఎవరో పాచారు చెట్టు మనం పాచిన చెట్టు కాదు అది ఇంకా ఇప్పుడిప్పుడే పెరిగి బొమ్మని చివుళ్ళు తొడకడానికి కష్టపడుతూ ఉంటుంది వీడు వెళ్తే దాన్ని ఇలా అనేసిపోతాయి ఒకప్పుడు ఇంకా ఆ చెట్టు తల పైకెట్టే ఛాన్సే లేకుండా అయిపోతుంది అంత దృ దుష్టంగా అంత క్రూరంగా మనకి సమాజంగా కనపడుతుంది అలా ఉంటారు కొంతమంది జనలు అది చాలా తప్పది చాలా సెన్సిటిబుల్గా సెన్సిటివ్గా ఉండాలి మార్దలం అంటే అలా ఉండాలి చాలా సెన్సిటిబుల్ అండ్ సెన్సిటివ్ ఇది మీకు పాశ్చాత్య దేశాల్లో బాగా కనపడుతుంది వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తుంటే నాది వెజిటేరియన్ ఫుడ్ ఏషియన్ వెజిటేరియన్ మీల్ అని రాస్తాము వాడేదో వాళ్ళకి వాళ్ళకి అర్థమైన భాషలో వాడికి వెజిటేరియన్ అంటే ఆకులు అలములు అని ఉంటాయి వాటిని తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి మనకి ఇస్తారు అది నవ్వులుతూ ఉండడం దానికి వెజిటేరియన్ ఫుడ్ అని వాడి పరిహాసది సో ఈ ఆకులు అలములు తింటూ ఉండవచ్చు బ్రెడ్ కూడా కలుపుకోవచ్చు వాటికి కావాల్సిన బ్రెడ్ ముక్క ఇస్తుంది ఆ బ్రెడ్ ముక్క నవ్వులతో ఈ ఆకులు అలములు తింటూ ఉండడం దీంట్లో పక్కన ఉన్న ఆయన నాన్ వెజ్ వెంటనే నేను వెజ్ అని చెప్పగానే ఆ పక్కన ఉన్న ఆయన నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి మీకు అతను వెంటనే ఏమండి నేను నాన్ వెజ్ తిన్నట్లయితే మీకు ఇబ్బంది అవుతుందేమో అని అతను నేను అబ్బిపే ఇబ్బంది ఏమి ఉందండి ఈ ప్రయాణాలు ఇవన్నీ అలవాటే మాకు ఇప్పుడు కార్లో వెళ్తుంటే సడన్లీ యూ గెట్ సమ్ ఫిషీ స్మెల్ సమ్ సమ్ బర్నింగ్ బర్నింగ్ ఫ్లెష్ స్మెల్ వస్తుంది అంటే అర్థమేటో తెలిసిన మెక్డానల్డ్ సమీపంలో గలదు అని అభిప్రాయం వినోది సాల్ ది ఎక్కడ యుఎస్ లో హైవే మీద కార్లో పోతుంటే బ్యాటర్ ఫిషీ స్మెల్ వస్తుంది అంటే మెక్డానల్డ్ దగ్గరలో ఉంది మెక్డానల్డ్ ఉంటుంది అది కనపడుతుంది లోపల ఈ స్మెల్కి దానికి అవి రెండు కలుస్తూ ఉంటాయి ఇవన్నీ అలవాటే మనకేం కొత్త ఏం కాదు కాబట్టి మీ పని మీరు కానివ్వండి నా పనే కానిస్తానంటే యూ బిలీవ్ మీ అతన్న నేను చెప్పినా వినకుండా క్యాన్సిల్ చేసుకునే నాన్ వెజ్ వెజిటేరియన్ తెప్పించుకుని అదే తిని కాలక్షేపం చేశాడు ఎంత సెన్సిబుల్గా ఉందడుగుతున్నాను తర్వాత మన సమాజంలో మన నేను లక్షణాలు తక్కువ అంచేతనే మనం ఇంకా డెవలప్డ్ నేషన్గా మనం ఎదగలేకపోతూ ఉన్నాము సమాజంలో మన సమాజంలో కన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అంటే కలహ వాతావరణం చాలా ఎక్కువ ఇతరుల యొక్క మన ఇతరుల యొక్క సుఖమును మనం ఆలోచించాలి అనే దృష్టి దాన్ని మార్దమము అంటారు అది చాలా తక్కువ పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవడంలో తప్పేం లేదు ఇప్పుడు కూడా మన దోషాన్ని మనం తెలుసుకుని ఇతరుల గుణాన్ని స్వీకరించడంలో తప్పేం లేదు ఏంటి దేశభక్తికి సంబంధం లేదు సుమాన్ని మీరు ఆ రకంగా మిస్ ఇంటర్పరేట్ కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి రాత్రి రెండు గంటలకి నాకు ఒకసారి తెలివి వచ్చింది తెలివి వస్తే మైక్లో పెద్ద బాయిస్ తోటి ఏదో కార్యక్రమం నడుస్తున్నాం వాళ్ళు ఎంత ఇన్సెన్సిటిబుల్ పీపుల్లో మీరు ఆలోచించండి రాత్రి రెండు రాత్రి పదకొండు వందల ఇక్కడ ఈ పక్క వీధిలో స్కందగిరి నుంచి వస్తున్నటువంటి ఏదో ఏదో యాత్ర ఏదో శోభాయాత్ర ఏదో టఫ్ అరగంట సేపు ఫెయిల్ చేయాలి అది సేఫ్టీ కూడా పా రూల్స్ కూడా పాటించారు ఎవడైనా పోతే మళ్ళీ దానికి మళ్ళీ ఏదో సో రాత్రి పదకొండున్నరకి అలా చేసినట్లయితే పిల్లలకి వాళ్ళు ఇంకొక ఈ పెద్దవాళ్ళు ఉంటారు వయస్సు మళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి నిద్ర పట్టదు నిద్ర పట్టితే తెలివి వచ్చేసింది తక్కువ తెలివి ఇంకా మళ్ళీ తెలివి వస్తే మళ్ళీ నిద్ర పడదు వాళ్ళందరికీ వచ్చి కూర్చుంటుంది రెండు గంటలకి తెలివి వీడు ఈ తపాసులు కాల్చేవాడు రెండు గంటలకి తపాసులు కాల్చేసి వీళ్ళు పడుకుని నిద్రపోయి పొద్దున్న తొమ్మిదించదాకా నిద్రపోతారు అదే ఈ పెద్దవాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు తెలివి వచ్చేస్తున్న వాళ్ళు తెలివి వస్తే ఇంకా ఆ రాత్రికి వాళ్ళకి నిద్రపోతారు వాళ్ళు పాపం నిద్రలేని యొక్క దుఃఖాన్ని ఆ రోజు మొన్నాడు కూడా అనుభవించారు కాబట్టి ఇటువంటి ఇన్సెన్సిబుల్ యాటిట్యూడ్ మనకేదైతే సమాజంలో కనపడుతుందో అంత దుష్టమైన వ్యవహారం అదే కానీ మరొకటి లేదు సమాజంలో ఈ మార్దవము అమృదుత్వము అంటే ఇతరుల యొక్క సుఖమును మనం ఆలోచించాల్సి ఉంటుంది చాలా మృదువుగా ప్రేమగా ఆర్ద్రమైన హృదయంతో దయార్ద్ర హృదయంలో ఉంటాయి సరే అటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి సమాజంలో అటువంటి లక్షణములు చాలా అదువుగా ఉండడం ఎంతయు శోచనీయమైన విషయం మనము ఆ విషయంలో చాలా సెన్సిటిబుల్గా సెన్సిటివ్గా సంవేదనశీల్ అని అంటారు సంవేదనశీలంతో ఉండాల్సి ఉంటుంది మొక్కని కూడా మనము హింస చేయరాదు అనే అలాంటి విషయాల్లో కూడా మంచి మార్ధవమును కలిగి ఉండాలి ఇది మనం చూసినాము మార్ధవ మార్ధవం మృదుత అక్రౌర్యం అని శంకరులు అన్నారు ఇంకా ్రీహి అంటే లజ్జ శంకర్లు హ్రీహి లజ్జా సిగ్గుపడ్డుట సిగ్గుపడ్డం అంటే ఇవి రెండు రకాలుగా చెప్పచ్చు ఇప్పుడు నేను ఒక ధోరణిలో చెప్తాను దీన్ని మీరు యాంటీ ఫెమినిజం అని అనుకోవద్దు డోంట్ లు ఇట్ దట్లే ఇప్పుడు పురుషుడు వేరు స్త్రీ వేరు ఇప్పుడు మనకి యూనిఫార్మిటీ అక్కర్లేదు యునీక్నెస్ పురుషుడు స్త్రీ ఉందంటే యూనీక్గా ఉంటుంది పురుషుడితో సమానంగా యూనిఫార్మ్గా ఉండాల్సిన అవసరం లేదు యూనిఫార్మిటీ ఇస్ నాట్ యూనిటీ యూనిటీ ఇస్ నాట్ యూనిఫార్మిటీ యూనిటీ పేరుతో అన్నీ కలిపి ముద్ద ఒకే తీరుగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి పురుషుడు లక్షణం ఒకలా ఉంటుంది కొంచెం మ్యాచ్రోయిజం ఉంటుంది పురుషుని స్త్రీ ఎందు ఒక గ్రేస్ ఉంటుంది గ్రేస్ అంటే ఒక లావణ్యము అంటారు తెలుగులో తెలుగు అంటే సంస్కృతంలో అలా అంటారు లావణ్యము అని ఈ లావణ్యం పురుషుడికి ఉండదు పురుషుల్లో ఉన్నటువంటి ఆ పురుషాహంకారం స్త్రీ ఎందు ఉండదు కాబట్టి ఆ లావణ్యాన్ని స్త్రీలు అట్టి పెట్టుకుంటే బాగుంటుంది స్త్రీలు లావణ్యాన్ని పోగొట్టుకోవడం అనవసరం భగవంతుడిచ్చిన వరం అది దాన్ని అలా అట్టి పెట్టుకుంటే శోభగా ఇప్పుడు ఎవరైనా స్త్రీ మాట్లాడారనుకోండి ఆ వాయిస్ పురుషుల వాయిస్సులో ఉంటే అది ఏమైనా శోభగా ఉంటుందా సోభగా ఉండదు అలా ఎప్పుడైనా అయితే మనం ఏం చేయలేము ఒకప్పుడు అటువంటి విడ్డూరాలు ఉంటాయి కానీ స్త్రీ మాట్లాడినప్పుడు ఆ వాయిస్ మధురంగా స్త్రీ సహజమైన శబ్దము ఆ ధ్వని ఉంటేనే బాగుంటుంది అదేవిధంగా ఎలా అయితే వాయిస్ అపియరెన్స్ ఎవ్రీథింగ్ ఒక లావణ్యం అనేది స్త్రీకి సహజం భగవంతుడిచ్చిన వరం దాన్ని ఈ పురుషులతో మనం సమానంగా ఉండాలి అని ఒక పోటీ తత్వాన్ని పెట్టుకుని దాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు దే కెన్ దే షుడ్ మెయింటైన్ దేర్ దేర్ గ్రేస్ ఇప్పుడు పురుషులు కబడ్డీ ఆడారనుకోండి శోభగా ఉంటుంది చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్సైటింగ్గా కూడా ఉంటుంది కబడ్డీ స్త్రీలు కబడ్డీ ఆడారనుకోండి somho it doesn't uh, look uh, very graceful stree lu dance chestar anukondi chaala graceful ga untundi purushulu dance chesthe adun rendu lampakai anukuntaru purushulu dance chesthe vidhi varakai so oka gaavancha okati biginchi ela mello edo maalo edo vesila illa ela dance avutadi purushulu dance chesthe అలాగే అదే దేవాలయాల్లో అవి ఉన్నాయి దేవాలయాల్లో ఏవేవో ఉంటాయి బట్ స్టిల్ ఐ వుడ్ ఆల్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఈ పురుషులు డ్యాన్స్ చేయడం ఈజ్ నెససరీ ఈజ్ ఇట్ బ్యూటిఫుల్ పురుషుడు స్త్రీ కలిపి డ్యాన్స్ చేస్తే ఏదో మేనేజ్ చేయొచ్చు తప్ప కేవలం పురుషుకే డ్యాన్స్ చేస్తుంటే మరీ అద్భుతంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నా కాబట్టి పురుషులు కబడ్డీ ఆడాలి స్త్రీలు బహుశా నా అభిప్రాయం కరెక్ట్ ఏమో నాకే అనిపించేస్తుంది ఇప్పటికప్పుడు ఎందుకంటే దేర్ ఆర్ సన్ డ్యాన్స్ ఫార్మ్స్ పురుషులు మాత్రమే డ్యాన్స్ చేసే డ్యాన్స్ ఫార్మ్స్ ఉంటాయి అది పురుషులు డ్యాన్స్ చేస్తున్నట్లు ఉండదు కబడ్డీ ఆడుతున్నట్టే ఉంటుంది నేను చెప్పిన ప్రిన్సిపుల్కే అక్కడ ఫిట్ అయ్యిదేమో అలా వాళ్ళు ఊరికే డ్యాన్స్ అని పేరు పెట్టి కబడ్డీ ఆడినట్టుగా ఉంటుంది కబడ్డీ కంటే కూడా ఇంకా ఎక్కువ చాలా విధిమిక్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ నాల్ గ్రేస్ దట్ ఈస్ భగవాన్ సే గిఫ్ట్ టు కీప్ ఇట్ ఓకే దట్ ఈస్ నథింగ్ యాంటీ ఫెమినిజం ఇన్ వాట్ ఐస్టెడ్ దట్ ఈస్ ఓకే శ్రీహి లజ్జా బట్ రియల్లీ స్పీకింగ్ అది కాదు టాపిక్ ఇక్కడ ఇక్కడ సకల మానవులను ఉద్దేశ నేను ఉడికే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను ఇక్కడ లజ్జా చెప్పడానికి అర్థం ఏమిటంటే అది కాదు అది కాదు అది భగవాన్ గిఫ్ట్ అన్న మాట దాంట్లో సందేహం లేదు బట్ దట్ ఈజ్ నాట్ ద టాపిక్ చేయాలి ఇక్కడ స్త్రీ పురుషులందరికీ సమానంగా అన్వయించేటువంటి లజ్జది ఏమిటో తెలిసినా ఈ లజ్జ తప్పు పని చేయటానికి వెనుకాడుట అది ఈ లజ్జ సిగ్గుపడ్డం తప్పు పని చేయటానికి సిగ్గుపడాలి తప్పు పని పది మంది ముందు లెక్క లేకుండా కేర్ చేయకుండా తప్పు పని చేయటం అంతటి అది చాలా యోగ్యమైన విషయం ఇప్పుడు పూర్వం సిగరెట్లు కాల్చేవారు పిల్లలు పిల్లలంటే యంగ్ పీపుల్ ఏదో సిగరెట్లు సినిమాల్లో చూసేవారు సినిమాల్లో ఈ నాయకులు సిగరెట్లు కలిసేవారు అది చూసి వచ్చి వీడు కూడా సిగరెట్ కొని వెలిగించి కాల్చేవాడు కానీ పెద్దవాళ్ళ ముందు సిగరెట్లు తాగేవాడు కాదు ఎక్కడో రహస్యంగా ఏదో ఏడిచేవాడు అంతేకాకుండా సిగరెట్లు తాగడం అయిన తర్వాత పానం ఏదో వేసుకొని వచ్చేవాడు ఎందుకంటే ఆ సిగరెట్ వాసన పెద్దవాళ్ళకి తెలియకుండా అయితే అలా కాకుండా పెద్దవాళ్ళ ముందే వీడు సిగరెట్ కాలుస్తూ ఉంటాడు పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే వీడి సేరెట్టు కలుసుకుంటే వీడికి అలక్షణ పనిచేస్తాడు అంటే ఆ లజ్జిని విడిచిపెట్టినాడు అని అర్థం కాబట్టి తప్పు పని చేయడానికి ఒకప్పుడు తప్పు కాకపోవచ్చు అనుచితము అంటే ఇన్ అప్రాప్రియేట్ మే నాట్ బి రాంగ్ బట్ సర్టన్లీ నాట్ అప్రాప్రియేట్ మేబీ నాట్ రాంగ్ బట్ నాట్ అప్రాప్రియేట్ అటువంటి యాక్షన్స్ ఇప్పుడు ఎక్కడికైనా పాదరక్షలు లేకుండా వెళ్ళడం అలాంటి స్థానంలో మీరు పాదరక్షలతో వెళ్ళారనుకోండి ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ వేట్ మీరు చిన్న దృష్టాంతం చెప్తా ఇక్కడ మీరు ఏదైనా కిచెన్లో భోజనానికి వెళ్ళారనుకోండి పాదరక్షలను బయట వదిలి వెళ్లాల్సి ఉంటుంది లంచ్ హాల్లోకి ఇక్కడ యుఎస్లో అలా అక్కర్లేదు పాదరక్షలతో వెళ్ళచ్చు అక్కడ నియమం ఉంది అక్కడ సందర్భం ఉంది ఎందుకంటే కోల్డ్ కంట్రీ పాదరక్షలను విప్పేస్తే అక్కడ కిచెన్ ఫ్లోర్ అంతా కూడా చాలా కోల్డ్గా ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఏదైనా కొంచెం తల్లి తగిలిందంటే తల కష్టపడాల్సి ఉంటుంది కోల్డ్ కంట్రీ కాబట్టి ఇన్ జనరల్ కోల్డ్ కంట్రీస్లో పాదరక్షలతో వెళ్ళిపోతారు లంచ్ హాల్లోకి డైనింగ్ హాల్లోకి వెళ్ళి భోజనం చేసి పాదరక్షలతో భోజనం చేస్తే దట్ ఈజ్ ఫైన్ దే కానీ ఇండియాలో మాత్రం ఇట్ ఈస్ నాట్ అ కాబట్టి రైట్ రాంగ్ అంతేకాకుండా అప్రోప్రియేట్నెస్ దాన్ని ఔచిత్యము ఉంటారు సంస్కృతంలో ఔచిత్యము ఆ ఔచిత్యాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుని ఏ పని మనం చేస్తే సముచితంగా ఉంటుందో ఆపనే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక లెక్చర్ అవుతుండగా కానీ ఒక సమావేశంలో కానీ మీకు దగ్గు వచ్చిందనుకోండి తుమ్ము కానీ దగ్గు కానీ వచ్చిందనుకోండి అది దాన్ని మీరు ఆపలేరు ఆపక్కర్లేదు కూడా కానీ ఆ సౌండ్ని కొంచెం మఫుల్ దాన్ని తగ్గించటానికి ఏదో అడ్డు పెట్టుకుని ఆ సౌండ్ తగ్గించటానికి మనం ఏదో ప్రయత్నం చేయాలి తుమ్ము వచ్చిందనుకోండి ఇలా పెట్టుకుని తుమ్మితే ఆ తుంపర్లన్నీ మన అంగవస్త్రంలో ఉంటాయి తర్వాత దాన్ని వాష్ చేసుకోవచ్చు అదేమీ లేకుండా తుమ్ము వచ్చిందంటే ఇలా వీడు హై అని తుమ్మటం చుట్టూ పది మంది లెక్క కూడా లేకుండా అనుకోండి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఏమిటి రాడు వేడని ఇబ్బంది పడతారు పైకి కొంతమంది ఆ రకంగా ఉంటారు అంటే నేను చాలాసార్లు అంటూ ఉంటాను తోడ శరం కన్నా చాహియే అది లజ్జా తోడ శరం కన్నా చాహియే అదే శరం కరువునా సో ఇప్పుడు పిల్లలు ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు పెద్ద ఐస్ క్రీమ్ కొనుక్కొని వాళ్ళ ముందు తింటూ ఉంటాడు అదే శరంతో కరువు పిల్లల ముందు ఐస్ క్రీమ్ తినాలంటే పిల్లలకి కొని పెట్టాలి కానీ వాళ్ళ ముందు ఐస్ క్రీంలు జాక్రలెట్లు పెద్దవాళ్ళు కూర్చొని భోజనం చేయడం అది ఏమి శోభగా ఉంటుంది తప్పు కదా అరుణీ కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నాడు అనుకోండి అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వేద పిల్లలు ఆడుకుంటారు వాడు విల్చేసి చూస్తూ ఉంటారు వాళ్ళ లాలాజనం ఉంటూ ఉంటుంది పిల్లలకి ఐస్ అంటే చాలా ఇష్టం ఈ షుడ్ నాట్ డూ దాట్ చూడ శరంకరం లజ్జ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా రాంగ్ యాక్షన్స్ చేయడానికి వెనుక పెద్దల ముందు ఇన్ బిహేవియర్ విషయంలో సిగ్గుపడ్డుట అలా ఎవడైతే ఉంటాడో వాడు సముచితమైన యోగ్యమైన ప్రవర్తనను సహజంగా కలిగి ఉంటాడు అది దైవీ సంపదలో లెక్క వేసినారు చూసారా ఈ దైవీ సంపద అనేదాన్ని ఎంత సూక్ష్మంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడో మీరు గమనించండి మీరు బహుశా ఇంతకుముందు గమనించే ఉంటారు అయినా కూడా ఇంకోసారి నేను మనం కొన్ని చోట్ల ఉపదేశం ఎలా ఉంటుందంటే నేను ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ రెడీ క్యూరింగ్ ఇంకా కంపారిజన్ చెప్తున్నాను ఒక రకం ఉపదేశం మీరు సూర్యోదయానికి ముందే స్నా స్నానం అయిపోవాలి కాబట్టి ఇంకా సూర్యులు అరగంటలో ఉరిగిస్తాడనగానే నదీ తీరాన్ని చేరుకోవాలి చేరుకునే నదిలోకి వెళ్ళే ముందు ఒక మట్టి తీసుకుని వెళ్ళి ఆ నదిలో వేసి అలా స్నానం చేయాలి తూర్పు వైపు తిరిగి సరిగ్గా బొడ్డు వరకే దిగాలి అంతకంటే ఎక్కువ దిక్కువడం అంతకంటే ఎక్కువ దిగితే పోతాడు అదే దాంట్లో అలా ఎందుకంటే జమదగ్ని శాస్త్రం అలా చేస్తే జమదగ్ని చెప్పడము జమదగ్గిని ఇంకోలా చెప్పినా కూడా మీరు అంతకంటే ఎక్కువ దిగితే డేంజర్ ఉంటుంది ఏంటంటే జమదగ్ని లేదు మరొకటి ఇలాగంటి భాష కొంచెం చిత్రంగా ఉంటుంది బొడ్డు వరకు దిగాలి దిగి ఇలాగ చె బొట్టన వేలతో చెవులను ముయ్యాలి మా ఈ వేలతో ముగిపోవచ్చు బొట్టనవేలతోటే ముయాలి అదే కన్వీనియంట్ మళ్ళా ముక్కు కూడా మూసుకోవాలి కళ్ళ కూడా ఏకం ద్వే త్రీని మూడు సార్లు ములగాలి ఆ తర్వాత మళ్ళీ నెట్టి మీద నీళ్లు చల్లుకోవాలి ఈ మట్టి దాంట్లో వేయాలి తూర్పు వైపు తిరగాలి తర్వాత ఉత్తరం వైపు తిరిగి ఆచమనం చేయాలి మళ్ళీ తూర్పు వేలు తిరిగి అధ్యయనం ఇవ్వాలి ఏకాదశి ఉపవాసం చేయాలి ఉపవాసం చేసినప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు పదహారం చేయాలి ప్రహారంలో ఫలా ఇదంతా ఉపదేశం ఇలా పోతూ ఉంటుంది లెక్చర్ అంతా ఇలాగే పోతూ ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి ఆచరణం చేయాలి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యనం ఇవ్వాలి పశ్చిమం వైపు తిరిగి దండం పెట్టాలి దక్షిణం వైపు తిరిగి తలకొట్టుకోవాలి ఇంకేదో ఇలా అన్ని ఉపదేశాలు తర్వాత భోజనం చేసేప్పుడు కూర ఎక్కడ ఉండాలి పచ్చడి ఎక్కడ ఉండాలి ఊరగా వేస్తే అక్కడ వెయ్యాలి ఉప్పు అక్కడ వేయాలి దాని పక్కన పేటకు వేయాలి ఎందుకు ఉప్పు పక్కన పేరుకు దేనికి బై వాట్ ప అసలు ఉప్పు వేయడం ఎందుకు ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు ఉప్పు వేయద్దు పోలని ఉప్పు మానసి పెరుగు ఎదురు పెరిగేందుకు చక్కగా పెరుగు గిన్నెలు పెట్టినాకు ఇవ్వండి నేను అవకాశంగా సేవిస్తా అక్కడెక్కడో ఒకసారి వేసి దాన్ని ఎలా చూస్తూ ఉండాలి నేను ఇదో ఉపదేశం ఇలాంటి ఉపదేశం అంటే ఏంటి కేవలము కొన్ని పనులను ఒక పద్ధతిలో చేస్తే మీరు జీవన్ముక్తులు అయిపోతారు అన్నట్టుగా ఉంటుంది ఉపదేశం ఇది ఉపదేశం గీతోపదేశం దగ్గరికి వచ్చారు అనుకోండి అసలు ఆ టాపిక్ే ఉండదు చూడు నువ్వు మృదువుగా ఉండు ప్రేమగా ఉండు కొండెముడు చెప్పడం మానేసేయి అందరినీ ప్రేమించే మంచి మంచి చేయి ఉత్సాహంగా చెడు పని చేయటానికి అభ్యాసం చేయి నీకున్న సంపదని అలా బహిర్గ అందరి అందరి ముందు ప్రదర్శించటం అది అంత పెద్ద తెలివైన పని కాదు చూడ శరం కరోనా చోడ శరంకరం నీకున్న సంపదను అలా అందరి ముందు అలా ఎందుకు ప్రదర్శించాలి అనవసరం కదా సింపుల్గా జీవించవచ్చు కదా డిస్ప్లే ఆఫ్ వెల్త్ అది అనవసరం కదా అలా చేయకూడదు కదా సో ఇప్పుడు బంగారం ఒక బంగారం ఇంత బంగారం నడలో పెట్టుకుని పురుషుడి గురించి చెప్తున్నాను నేను అలా పది ముందు ఆ రకంగా ప్రదర్శించటానికి అరే తోడతో శరంకరంనా నేను చూశాను ఒక ఆయన సన్యాసి వేషంలోనే ఉన్నారు సింహాసనంలో కూర్చున్నారు పెద్ద ఆసనం అంత బంగారం అని ఏమో మరి గోల్డ్ గోల్డ్ గోల్డ్లో ఏమో వెనకాల బంగారం ఇటు బంగారం అటు బంగారం యంగ్ మ్యాన్ యంగ్ అంత తర్వాత మెత్తటి సింహాసనం మెత్తను కాళ్ళ కింద మెత్త అదే తోడతో శరం కదా యంగ్ మ్యాన్ కాల కింద ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నవాడు ఏదో డయాబెటీస్ అది ఉంది కాబట్టి అరికాళ్ళలో ఏవో నొప్పులు ఏడుస్తున్నాయి కాబట్టి ఏదో ఆ తరగడా పెట్టుకున్నాడు అంటే వీ అండర్స్టాండ్ మజ్బూరి తప్పనిసరిగా ఏదో పెట్టుకున్నాడు యంగ్ మ్యాన్ థర్టీస్ లో ఫార్టీస్ లో ఉన్నవాడికి పెద్ద సింహాసనం మీద కూర్చుని కాల కింద మెత్త ఆ తరగడా పెట్టుకుంటే ఎదురుకుండా ఉన్నాయన పెద్ద ఆయన వీడికంటే డబుల్ వయసులో ఉన్నాడు అతను మామూలు కూర్చోలో కూర్చుని ఉన్నాడు అరే తోడతో శరం కదోనా అది లజ్జ అంటే అర్థమైందండి లజ్జ అంటే కిరీటం హోటెట్టడం ఆ కిరీటానికి బంగారం మెడలో బంగారం రుద్రాక్షమాలంతా బంగారం తోటి చేయటం రుద్రాక్షమాలు అంత బంగారం ధరించి టీవీ ముందుకు వచ్చి ఇలాగ ప్రదర్శించడం అదే థోడ శరం కరో వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ ఇంత అట్టహాసము ఆడంబరము ఆవశ్యకమా థోడ శరము కరో అది లజ్జ అంటే అర్థమైందండి మీకు నేను ఈవేళ చూశాను ఎక్కడో యూట్యూబ్లో చూసి అనుకున్నాను అదే వాట్ ఐ మిస్ ఫార్ట్ అని అనుకున్నా కాబట్టి అది లజ్జ అంటే చాలా సెన్సిటిబుల్గా చాలా సెన్సిటివ్గా సెన్సిబుల్గా ఉండడం సో మార్గం హ్రీహి ఇక చాపలం చెపలత్వం ఉండకూడదు చపలత్వం ఉండకూడదు చపలత్వం అంటే ఇప్పుడు లెక్చర్ అవుతుంది అనుకోండి ఓ పోగొట్టు కూర్చోవడం ఇప్పుడు సెల్ ఫోన్ మోగుతుంది దాంట్లో ఏదో స్నానగడం లేకపోతే అలా పోవడం మళ్ళీ వచ్చి కూర్చోవడం ఇటు తిరగడం అటు తిరగడం ఇటు చూడడం అటు చూడడం ఆ పక్కన ఎవడో వెళుతుంటే వాడికి వస్తూ చూడడం ఇటువంటి చపలత్వం దీన్ని చపలత్వం ఉంటాయి హై స్కూల్లో మీరు పాఠాలు విద్యార్థులు పాఠం లేదు లెక్కలు పెట్టు పాఠం వెళ్తుంటే విద్యార్థులు ఇటు చూశారంటే ఆయన కంటపడితే ఆయన ఏం చేసేవారు బెత్త బుచ్చుకుని మొత్తి ఇవ్వరు పట్ల అప్పట్లో అటువంటి చపలత్వం ఉండకూడదు ఇంకో చపలత్వం ఎట్ నోట్ నోట్లో ఏదో వేసుకుని అస్తమానం నవ్వులుతూ ఉండడం అది చపలత్వం కిందకే వస్తుంది ఎదురా తినే పదార్థం అవసరమైతే తినచ్చు తప్పేం కాదు కానీ బబుల్ దమ్ము ఏదో నోట్లో పెట్టుకోవడం దాన్ని బాగా సాగతీసి నవలడం నవలి అలా సభలో కూర్చుని దాన్ని ఇలాగ మరి పూజించ బుడక్ కింద చేయటం ఆ బుడక పంజన వెంటనే మళ్ళీ దాన్ని కప్ప పురుగు నౌపలికి లాక్కున్నట్టుగా ఈ పగిలినటువంటి బుడగను మళ్ళీ లోపలికి లాక్కుని దాన్ని నవ్వుతాం అదే శరం కదానా చోడా శరం కదా అది చెప్పలత్వం కిందకు వస్తుంది తర్వాత కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు ఇలా ఇలా ఊపుతుండడం మీరు కనపడకపోవచ్చు నేను ఊపుతున్నాను ఇలా ఇలా కాళ్ళు ఊపడం అది చెప్పలత్వం కిందకు వస్తుంది తర్వాత అంటూ ఉన్నాం ఖాళీగా కూర్చున్నాయి అది చెప్పలత్వం కిందకు వస్తుంది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చేయకూడదు అలా బుద్ధిమంతులుగా కూర్చోవాలి శిలాప్రతిభలే కూర్చోవాలి ఆవశ్యకమైన చలనం ఉంటుంది తప్పదు అది అంతేగాని అలాగా ప్రతి దానికి అలా చపలత్వం ఉండకూడదు లేకపోతే జేబులో నుంచి కూంబు ఋసేలా చూపుకుంటూ ఉండడం మధ్యలో ఇటువంటి చపలత్వాలు ఇదంతా చపలత్వం దాని శంకర్ల యొక్క డెఫినేషన్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన ఏమంటారో చూడండి అచాపలం అసతి ప్రయోజనే వాక్పాణి పాదాదీనాం అవ్యాపారీ అచాపలం పట్టే అంటున్నారు ఆయన ఈ ఇంద్రియములను కదల్చవద్దు వాటి చేత పని చేయించవద్దు వాటిని కదలచవద్దు ప్రయోజనం లేకుండా అసతి ప్రయోజనే కాళ్ళు కదిలే అనుకోండి ప్రయోజనం ఉండాలి కాళ్ళు కదలడానికి ప్రయోజనం ఉండు ఒకటి ఒక చోట నుంచి రెండవ చోటకి వెళ్ళడం ప్రయోజనం రెండవది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కర్మేంద్రియాలకు ఉంటుంది కాబట్టి కాళ్ళు కర్మేంద్రియాలు కాబట్టి ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే ఏంటి మీరు మెషిన్ మీద నడుస్తూ ఉంటారు అనుకోండి ఊరికే కాళ్ళతోటి వేగంగా నడుస్తూ ఉంటారు కానీ ఎక్కడ అక్కడే ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి కానీ ఎక్సర్సైజ్ అక్కడ ప్రయోజనము పనుండి వెళ్ళడం ప్రయోజనము అది కాళ్ళకి చేతులకి పట్టుకోవడం ఏదైనా వస్తువుని పట్టుకోవడం మంచిగా దాదాలనుకుని ఇది పట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైనా పిలవాలంటే చేతుల్ని కదపాల్సి ఉంటుంది కాబట్టి చేతులతో చేసే పని చేసుకోవడం ఏ ప్రయోజనం లేకపోతే చేతులు ఇలా ఉండాలి కథల కోణం ఉపన్యాసం చెప్పేప్పుడు చేతులు ఊపడం అది ప్రయోజనంలో భాగం దానికి ప్రయోజనం లేదనుకోకుండా మీరు దానికి చాలా ప్రయోజనం ఉంది ఒక ఆయనే మంచి వక్త వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన చేతులు వెనక్కి కట్టేసి ముందు మైకి పెట్టి ఉపన్యాసం చెప్పండి ఆయన సోదర సోదరీమునులారా అని సంబోధన ఇచ్చి ఇంకా తర్వాత ఆయన ఉపన్యాసం చెప్పలేదు మాట వీళ్ళు పడదు రోడ్లోకి ఏం చెప్పాలో తోచదు ఏమండి చెప్పండి పండితులు కదా మీకు రాని శాస్త్రమంతా నువ్వు బుద్ధి ఉన్నది చెప్పండి అంటే చూడండి మీరు నా చేతులు కట్టేస్తే నేను ఉపన్యాసం చెప్పలేను ఏమయ్యాది చేతులకి ఉపన్యాసానికి సంబంధం ఏమిటి అంటే అదేమి కుదరదు మీరు చేతులు విప్పేసి చూడండి నా తడాక అప్పుడు చేతులు ఉప్పేశారు తాళ్ళు కట్టిని ఉప్పేశారు ఉప్పేస్తే ఉపన్యాసం గంట సేపు ఉపన్యాసం కాబట్టి చేతులు అనవసరంగా ఉప్పుతున్నాడు మాత్రం అనకండి సుమా ఉపన్యాసం చెప్పేసి ప్రయోజనము గలదు కానీ ప్రయోజనము లేకుండా ఉడికే ఇందాక నేను చెప్పాను సో లేకపోతే ఇక్కడ ఒక అవుతూ ఉంటాం ఆ ఏమైనా ఎవరి విశేషాలను దీన్ని చెంపుతూ ఉంటాం లేకపోతే చాప మీద కూర్చుని ఆ చాప తీయడం దాని పీకే దారం ఉంటే ఆ దాన్ని లాగి తెంపడం ఇలాంటివి ఏదో చేస్తూ ఉండడం అలాంటివి చేయకూడదు చేతులు కాళ్ళు అలా కదలపకూడదు ప్రయోజనం ఉన్నప్పుడే కదపాలి వాకు వాక్కుని కూడా వాక్ మాట్లాడేప్పుడు ప్రయోజనం లేకుండా మాట్లాడకూడదు మీకు మాట్లాడేప్పుడు నేను ఫార్ములా చెప్తాను మీరు ఈ ఫార్ములాని మీరు అభ్యాసం చేసినందుకు ప్రయత్నం చేయండి నేను అభ్యాసం చేశాను ఈ పాదం ద్వారా ఎందుకంటే ఈ వాగుడు అనేటువంటి లక్షణం ఉంటుంది కొందరిలో అధికంగా ఉంటుంది కొందరిలో సెన్సిటివ్ పీపుల్లో తక్కువగా ఉంటుంది ఆ మార్దవము హిరీహి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అధికంగా మాట్లాడరు అధికంగా మాట్లాడినప్పుడు తప్పులు దొరులుతాయి తర్వాత తప్పు మాట్లాడానే మాట్లాడినాను అని చింత చింతలు స్థితి ఏర్పడుతుంది ఎందుకు వస్తావు మాట్లాడమే మానేస్తే చాలా బాగుంటుంది సో అధికంగా మాట్లా మాట్లాడే ముందు రెండు ఫార్ము ఫార్ములా మాట్లాడడానికి ఫార్ములా నేనిప్పుడు మాట్లాడితే నాకు ప్రయోజనము కలదు మాట్లాడు తప్పేం కాదు ప్రయోజనం ఉంది ఏదో పర్పస్ ఉంది మాట్లాడదు ఇతరులకు ప్రయోజనము కలదు అంతే నాకు ప్రయోజనం లేదు ఇతరులకు ప్రయోజనము లేదు అటువంటిప్పుడు మాట్లాడవద్దు ఎందుకనవసరం కదా ఆ ఏమండ ఏమిటి కబుర్లు అన్నారు ఆయన ఉన్నాయని కబుర్లు అంత బానే ఉంది ఏది ఈ మధ్యన పెన్షన్ సక్రమంగా వస్తుందా బాగానే వస్తుంది డబ్బులు బాగానే పిల్లలందరూ బాగానే ఇవన్నీ ఇలాంటి సుప్ప ఒక కబుర్లు అంటారు వీటిలో ప్రయోజనం ఏముంది ప్రయోజనం ఉండి ఒక పర్ఫెస్ తోటి మీరు అడిగైతే తప్పేం కాదు చెప్పచ్చు అడగచ్చు కూడా ప్రయోజనం ఏమీ లేదు చెప్పదగిన ప్రయోజనము లేదు అడిగి తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు అటువంటిప్పుడు నోటిని కదుపుతూ ఉండడం అంటే మాట్లాడుతూ ఉండడము అది బంద్ చేయాలి అది ఒక సందేశం చాలా ఇంపార్టెంట్ కారణం ఏమిటంటే యొక్క విక్షేపము అంటే మనస్సు ఆందోళన చెందుట అలజడియగుట అనేది ఒక పెద్ద దోషం అది ఆ విక్షేపం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా వాగింద్రియం నుంచి వస్తుంది ప్రధానంగా మీరు చూసి వాటి వల్ల కలిగే విక్షేపం కంటే వినే వాటి వల్ల కలిగే విక్షేపము కంటే మీరు పని కట్టుకుని మాట్లాడుతూ ఉండడం వల్ల కలిగే విక్షేపము యొక్క స్థాయి పెద్దది ఎక్కువ విక్షేపం కలుగుతుంది చాలా లోతైన విక్షేపం కలుగుతుంది వాగింద్రియం మనస్సుకి వాక్కి చాలా బలమైన సంబంధం కలదు ఇతరేంద్రియాలకు కూడా మనస్సుతో సంబంధం ఉన్నప్పటికీ వాగింద్రియం యొక్క సంబంధం చాలా విలక్షణమైనది కాబట్టి ఊరికే మాట్లాడుతూ ఉంటే ఆ వాగింద్రియం ద్వారా మనస్సు విక్షిప్తం అవుతూ ఉంటుంది అంటే ఇటువటు విసిరి విసిరివేయబడి విక్షేపము అంటే విసిరివేయుట ఇటువటు విసిరివేసినట్టుగా అవుతూ ఉంటుంది మనస్సు ఈ టాపిక్ నుంచి ఆ టాపిక్ మీదకి దాని నుంచి మరో దాని మీదకి మీరు ఎప్పుడైనా మీరు గమనించండి నలుగురు మిత్రులు లేకపోతే ఇద్దరు కలిసి పులాస కబుర్లు చెప్పుకుంటున్నారనుకోండి ఆ టాపిక్స్ ఎన్ని టాపిక్స్ వెళ్తాయో మీరు ఎప్పుడైనా గమనించండి ఫస్ట్ వెదర్ తో ప్రారంభం నెంబర్ వన్ వెదర్ నెంబర్ టూ వర్షాభావ పరిస్థితులు నెంబర్ త్రీ గ్లోబల్ వార్మింగ్ నెంబర్ ఫోర్ అల్ గోరా అనే గ్లోబల్ వార్మింగ్ కాలంగా నోబెల్ ప్రైజ్ నెంబర్ 5 ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు అల్గోర్ ఎలక్షన్స్ ఓడిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ లో ట్రంప్ లెక్సెస్ చేసి వెళ్ళారు ఈ క్లింటన్ నెంబర్ ఫైవ్ ట్రంప్ నెగితే ఇండియా పరిస్థితి ఏంటి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి నెంబర్ సిక్స్ అక్కడి నుంచి ఇరాక్ లో రథా రిజల్ని ఎలా ఉన్నది నెంబర్ సెవెన్ మీ అబ్బాయి కూడా పాటను వెళ్ళాడు కదా ఏ పాట ఇరాక్ కాదు కదా డుబాయ్ డుబాయ్ అయితే ఇరాక్ సమస్య తప్ప డుబాయ్ ఇలా దీన్ని నూడుల్ కన్వర్జేషన్ అంటారు నూడిల్ నూడిల్ కన్వర్జేషన్ అంటే నూడిల్ ఒక నూడిల్ తీసారనుకోండి దాంతోపాటు ఇంకో నూడిల్ వస్తుంది దాంతోపాటు ఇంకోటి వస్తుంది దాంతోపాటు ఇంకోటి వస్తుంది అలా నూడిల్స్ వచ్చినట్టుగా మీకు సింగిల్ నూడిల్ ఉండదు సింగిల్ నూడిల్ ఉండదు నూడిల్స్ అలాగా బంచెస్ వస్తూ ఉంటాయి ఈ కన్వర్జేషన్ కూడా సింగిల్ టాపిక్ ఉండదు అలా బంచెస్ కింద టాపిక్ నుంచి టాపిక్ పోతూ ఉంటుంది ఇంతటి అయోగ్యమైన సంభాషణ అదే కానీ మరొకట్లేదు టైం పాస్ అవుతుంది టైంను అలా వృధా చేయకూడదు కదా కాబట్టి ఈ రకమైన వాగుడు లక్షణము తగ్గించుకోవాల్సి ఉంటుంది అది అచాపలం తర్వాత ఈ చేపలాన్ని గురించి ఇంకో కొంచెం చపలత్వం ఆలోచించకుండా పనిచేయడము చపలత్వం కిందకు వస్తుంది ఈ చపలత్వము ఇటువంటి అధిక ప్రసంగం చేయటం ఇది ఇది కాన్షియస్గా చేసి చపలత్వం అన్కాన్షియస్గా చెప్పలత్వం ఉంటుంది చెపలత్వం అంటే హరీడ్నెస్ హరీడ్నెస్ అంటారు హరీడ్గా కంగారు ఉంటారు మనుషులు ఈ కంగారు అన్నది కొంతమందిలో ఉంటుంది అందరిలో ఉండదు కొంతమంది చాలా నిర్భరంగా తాతీగా పనిచేసుకుంటారు కొంతమంది కంగారు కంగారు పడతారు గాడ్ల పిండి వంట సామెతాన్ని ఒక అమ్మగారికి గార్లిపిండు అంటే ఎలా చేయాలి అని తెలుసుకోవాలని అనిపించి ఒక పెద్దమ్మగారిని అడిగారు గోడవతలు ఉన్నారు ఆ అమ్మగారు ఈమె యంగ్ లేడీ గోడవతల పెద్దమ్మ ఒక అమ్మ ఆ పెద్దమ్మని పిలిచి అమ్మ ఏమన్నా తయారు గార్లిపిండి అంటే ఎలా చేయాలండి అని అడిగారు అడిగితే అమ్మ దాని ఏమైంది నేను చెప్తాను నువ్వు ఒక స్టాల్డ్ నువ్వులు తీసుకుని నువ్వు నువ్వులు కాదు నినువులు నినువులో మినప్పప్పు తీసుకుని నీళ్లలో రెండు గంటలు నానపెట్టాలి నీళ్లలో దాటి పశిపెడితే అవి నాన్తాయి అని చెప్పి ఆ తర్వాత ఆ తర్వాత ఆవిడ అన్ని లోపల ఈవిడ మాయ అయిపోయిన అలాగా లేడీ వాళ్ళే వెళ్ళిపోయింది ఎందుకని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయేట్టు కంగార కంగారంగా గిన్నె తీసేసి షోల్డ్ మేము పప్పు దాంట్లో పోసేసి నీళ్లతో నానబెట్టి మళ్ళీ వేగంగా వచ్చేసి ఆవిడ పప్పు కొంచెం ఆశ్చర్యపోయి ఎదుకమ్మా వినమ్మా జాగ్రత్తగా విను ఆ తర్వాత ఏం చేయాలంటే బాగా నానిన తర్వాత దాన్ని ఆ పైన ఉన్న పొట్టంతా తీసేయాలని మళ్ళీ వెంటనే లోపల వెళ్ళిపోయి ఆ పని అలా చేయకూడదు అలాంటి దాన్ని చెప్పలత్వం ఉంటా అలా కంగారు పడకూడదు మొత్తం ప్రాసెస్ అంతా అర్థం చేసుకుని చేయాలి తప్ప అలా ఓ మొక్కగా ఏ ముక్క కా కంగారు పడుకోవడం అంటే ఆలోచించకుండా పనిచేయటం కంగారు కంగారుగా పని చేయటం హరీడ్గా పనిచేయటం అలా ఉండకూడదు నేను క్లాస్ చెప్తూ ఉండేవన్ని లెక్చర్స్ ఏమో చెప్తూ ఉండేవాడిని ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పారు స్వామిజీ మీరు ప్రసంగం చేస్తుంటే ఎంత వేగంగా పోతోందంటే ఆ ప్రవాహం కింద మేము తట్టుకోలేకపోతున్నాం ఆ ప్రవాహాన్ని ఆ వాక్యం శంకర వాక్యం మీరు చదివి మేము మీతో పాటుగా దాన్ని కొంచెం దాన్ని పట్టుకునే లోపలనే దాన్ని అప్పుడే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ వాక్యానికి వెళ్ళిపోతున్నారు వీఆర్ బ్యాడ్లీ మిస్టేక్ మెనీ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్ మహాప్రవాహంగా చెప్పేస్తున్నారండి కొంచెం స్లో చేయండి అని కోరారు ఆ రకమైన వేగము పాఠంలో వేగము ఇది చెప్పలకున్నాను ఐ వాజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ మై హరీడ్నెస్ జనులు ఇలా చెప్పిన తర్వాత నేను వేగాన్ని కాన్షియస్గా తగ్గించుకున్నాను అంతకుముందు మహావేగంగా చెప్పేవాడిని సో ఇప్పుడు మీరు చూస్తున్న వేగం అసలు ఇది వేగమే కాదు ఇది దీన్ని కూడా వేగం అనేవాళ్ళు లేకపోలేదు కానీ ఒకప్పుడు నేను మహా వేగ వేగా వేగంగా చెప్తూ ఉండేవాడిని కారణం ఏంటంటే అది ఆ చెపలత్వం అనే లక్షణం దాన్ని గుర్తుపట్టి దాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది పని చేసేప్పుడు కూడా ఊరికే హడావిడి హడావిడిగా పని చేస్తే తొందరగా అయిపోతుంది మనం ఎక్కువ పనులు చేయగలుగుతాము అనే దృష్టి తప్పు అలా చేయలేరు మీరు అలా చేయలేరు సడిపోతాయి పనులు కాబట్టి ఆ హడావిడిగా తొందరగా పనులు చేయటం అనే ధోరణి చాలా తప్పదు ఆ చతమత్వాన్ని మనం తగ్గించుకోవాలి